ఇతర సంఖ్య నూట ఇరవై రెండు తిరువీధులే గీని దేవతలు జయబెట్ట హరివాడే పెండ్లిడు కై ప్రతాపమున కనకపు కొండ వంటి ఘనమైన రథముపై ధనుజమర్దనుడెక్కే తరుణులతో విను బడగేలు వేవేలు కుచులతోడ వెనగొనగా కదలెరు మ్రోయగను వరుసాచంద్ర సూర్యుల వంటీ బండి కండ్లతోడ గరుడ్వజులొరసి కడుదిక్కులు పరగూ వేద రాసులె పగ్గాలు వట్టి తీయగ సరుగ దుష్టులగొట్టి జయమూచే కొనెను ఆటలు పాటలు వింటా నలమేల్మంగయుదాను ఈటున శ్రీవెంకటేశుడెదురు లేక వాటపు సింగారముతో వాకిట వచ్చి నిలిచి కోటాన కోటి వరాలు కొమ్మని ఇచ్చుచును